జ్ఞాసం అది భగవంతుడు నాకు నాకు ఇచ్చేది దీన్ని గట్టెక్కించాలి భద్రంగా గట్టెక్కించాలి అందుకు రోగం వచ్చినప్పుడు దానికి ముందు వేయాలి దాన్ని అశు చేయనప్పుడు శుచి చేయాలి ఆరోగ్యంగా ఎలిమెంట్స్ నుంచి కాపాడాలి ఆరోగ్యంగా అది పెట్టాలి దానికి సోమరితనాన్ని నేర్పకూడదు దానికి చక్కగా దాని చేత పని చేయించుకో సో అలాంటి పెట్టాలి మళ్ళీ దేవుడికి అప్పచెప్పేసి మన దాన్ని మనం ఈశ్వరుడికి మన కర్తవ్యాన్ని మనం చేశాం అలా ఉంచాలి కాబట్టి ఆరోగ్య దృష్ట్యా కూడా ఏవి వర్జనీయములో వాటిని స్మరి స్పృశించరాదు ఈ విధంగా యుక్త అంటే ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు జాగరూకంగా ఉండాలి ఇప్పుడు విషవై విషవైద్యుడు ఉంటాడు విషవైద్యుడు అంటే విషాలన్నీ పెట్టిలో పెట్టుకుని వైద్యం చేస్తూ ఉంటాడు విషం కూడా మందే కదండి విషాలన్నీ ఉంటాయి వాడే పెట్టిలో తాతిపామ విషం కూడా ఓ సీసాలో ఉంటుంది వాడు ఆ పెట్టిని ఎప్పుడు భద్రంగా అర్చపెట్టుకోవాలి దాన్ని ఎప్పుడూ లూజ్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు దాంతో ఎప్పుడూ కాన్షస్ గానే ఉండాలి కాదనండి నేను విష ఎన్ని విషాలైనా వెరక్కొట్టే వైద్యం నా దగ్గర ఉందని చెప్పేసి ఎక్కడక్కడ అలాగే ఈ మనస్సు మీద వైరాగ్యం ఉన్నా కూడా భద్రంగా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంది వైరాగ్య సంపన్నులు మేము మాట అసలు ఇవన్నీ మా దరిదాపులకు రావు వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అని అల్లాగంటే అహంకారం పనికిరాదు కనుక ఆయుధంగా భోగాల ఎదల జాగ్రత్తగా ఉన్నట్లయితే మనస్సు ప్రసాదం వచ్చేస్తుంది వచ్చేస్తే కూడా పురుతార్థు తరువాత శ్లోకం నాస్తిబుద్ధిరయుక్త నచాయుక్త భావన నచాభావత శాంతి అశాంతశ కుతసుఖం అది ఇప్పుడు దీనికి అవతారికి చూడండి శేయం ప్రసన్నత స్తూయతే ఈ ప్రసన్నత ఈ హార్మోనియం ఉన్నది చూసారా అది దాన్ని స్ఫుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇంత గొప్పది ఇంకొకటి లేదు అని మన పూజలో ప్రసాదం దాని స్థానంలో వచ్చింది మీరు ఎన్న పూజంతా మీరు చేయకపోయినా పర్వాలేదండి ప్రసాదం మీరు తీసుకుంటే చాలండి అని దానికి అంత ఇంపార్టెన్సు అలాగే జీవితంలో కూడా మీరు యజ్ఞాలు యాగాలు తీర్థాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు మీరు చేయకపోయినా పర్వాలేదు మీరు ఆ ప్రసాదాన్ని సంపాదించండి వాస్తవానికి ఇవన్నీ ఆ ప్రసాదం కోసమే ఉద్దేశింపబడ్డాయి ఇప్పుడు దానం చేశారనుకోండి దానం ఎందుకు చేస్తారంటే ఆ లోభ గుణాన్ని జయించటం కోసం దానం చేస్తారు ఇవ్వడంలో ఒక ఆనందాన్ని మనం ఆస్వాదించటం నేర్చుకోవాలి ఒక ఆయన నాకేదో కొంత సొమ్మి ఇవ్వాల్సి వచ్చారు నాకు అవసరం వచ్చి ఏమండి సొమ్ము ఇవ్వండి నేను అడిగాను మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి అని అడిగాను అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇదిగో గలాపెట్టులో సిద్ధంగా ఉంది ఇట్ ఈజ్ దే అదే థౌసండ్ రూపీస్ ఈజ్ వాటర్ భయ బాధ సో గలాబెట్లో ఉంది బట్ ఈ శుక్రవారం కాబట్టి మేము ఇటీవల రేపు రండి అడిగాడు అంటే నేనున్నాను నీ శాస్త్రం ఎవరు చెప్పాడో శుక్రవారం నాడే ఇవ్వాలి కాదు శుక్రవారం లక్ష్మి వెళ్ళిపోకూడదు లక్ష్మి వెళ్ళిపోవాలో లక్ష్మి వెళ్ళిపోకూడదు అని చెప్పాడు నీకు లక్ష్మి వెళ్ళిపోతూ ఉండాలి ధర్మ మార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వస్తూ ఇది ఎక్కడ కథ విన్నావును లక్ష్మిని ఎప్పుడూ అలా వెళ్ళనిస్తూ ఉండాలి సరైన మార్గంలో వెళ్ళనివ్వాలి శుక్రవారం నాడు పని కట్టుకుని ఓ పది రూపాయలు దానం చేయాలి మిగతా రోజుల్లో చేయకపోయినా ఆ చేయాలి చేస్తే లక్ష్మి ఇంకా బాగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుంది అది ధర్మం అంటే శుక్రవారం ఎదరవాడికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా అయిపోకుండా బిగించి కూర్చుంటాను ఎదరవాడికి కష్టం కలిగిస్తాను తద్వారా నన్ను మళ్ళీ రమ్మంటావు లేదు మీకు ఆటో ఛార్జ్ ఇస్తావు నువ్వు ఆటో ఛార్జ్ ఇస్తావు నాకు రా నేను ఇంకా రాను మళ్ళీ నువ్వే రవి పంపించు అని చెప్పేసి వచ్చేసావు ఐ డి నాట్ గో బ్యాక్ టు ఎటువంటి ఆఫ్ టివర్ సెకండ్ హ్యాండ్ ఆ తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇచ్చా కాబట్టి అలాగే ఉండకూడదు ధర్మం అలా ఉండదు కాబట్టి దానం చేయాలి దానం చేస్తే ఏమవుతుంది ఇదిగో ఇలాంటి లోభము ఆ లోభం చుట్టూ కట్టిన కట్టుబాట్లు అవన్నీ కూడా సడవుతాయి ఇచ్చేటువంటి లక్షణం నేర్చుకోవాలి ivadalano oka anandanni aaswadintaru there is a joy in giving taking his bondage people don't know this truth kabatti ivadam degirku cheppudiki ulke pisigesto untaru oka pisigedave danni vaadu ivvaledani it is like nalugu badulu aidu velipothayemo viripettonle velte vallu vaade big deal ani he can never afford a brother so కాబట్టి ఆ ప్రసన్నత కామక్రోధ లోభ వీటన్నిటికీ అతీతంగా వీటన్నింటినీ పరిత్యాగం చేసి సంపాదించుకోవాలి దాని మహిమ దేనికి లేదు అని దాన్ని స్ఫుతిస్తున్నారు నాస్తి బుద్ధి రయుక్తస్య సో అయుక్తునకు బుద్ధి లేదు ఎవరి అయుక్తుడు భాష్యతారులు చెప్తారు ఆ పదాలు చాలా సింపుల్గా ఉంటాయి ఒకప్పుడు సింపుల్ పదాలు అరడదుల పదాలు వేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కఠినమైపోయింది ఎందుకంటే అన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి దట్ ఈస్ ది ఇష్యూ అంటే భక్ష్యకారులు చక్కగా వ్యాఖ్యానం చేస్తారు యోగం లేని వాడికి బుద్ధి లేదు నాస్తి బుద్ధి లేదు యోగం రేపటికి మేము ఉండే ఆసనాలు అవి అనుక్కుపోతారు అలా కాదు యోగము అంటే వన్ హూ ఈజ్ నాట్ ఇన్ కమ్యూనియన్ విత్ ది హోల్ వాటి అయోగి యోగంటే ఆ పూర్ణ తత్వంతో సంబంధాన్ని కలిగి ఉన్నవాడు మరి యోగి ప్రాణాయామం చేశారనుకోండి ప్రాణాయామం ద్వారా వాయురూపంగా ఉండే పరమేశ్వరులతోటి మనకి సంబంధం ఏర్పడుతుంది దేవుడికి నైవేద్యం పెట్టడం ద్వారా ఆయన అన్నదాత నేను అన్నాన్ని స్వీకరించేవాడిని ఆ రకమైన సంబంధం సో బయటకు వెళ్ళేప్పుడు దేవుడికి అన్నం పెట్టుకుని వెళ్ళడం ద్వారా ఈ కార్యాలను ఆయన చేయించి వాడు దాన్ని సఫలం చేసి కూడా అయినా ఆ హోల్ తోటి సంబంధం ఏర్పడుతుంది ప్రతి స్టెప్ లో ప్రతి క్షణము ఈశ్వరునితోటి సంబంధాన్ని పెట్టుకుని జీవించాలి దాన్ని యోగము అంటారు అది యోగం అంటారు యోగా ఈజ్ నాట్ బెండింగ్ లెఫ్ట్ బెండింగ్ రైట్ దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇట్ టు దాట్ అటువంటి యుక్తుడు కానివాడికి ఆ టోటల్ అలర్ట్నెస్ ఎప్పుడూ ఉంటుందన్నమాట అటువంటి యుక్తుడు కానివాడికి బుద్ధి ఉండదు నచాయుక్త భావన యుక్తుడు కానివాడికి భావన కూడా ఉండదు బుద్ధి ఉండదు భావన ఉండదు ఏమిటో భావన ఏమిటో చూద్దాం పోల్నండి ఇప్పుడు ఈ భావన లేకపోతే మాకు నష్టమే వచ్చింది డబ్బులు పెట్టుకున్నాము ధనాన్ని సంపాదించాము భోగాలు పెట్టుకున్నాము ఇంక ఈ భావన ఒకటి తక్కువ ఏంటంటే ధనము భోగములు నీకు సుఖాన్ని ఇవ్వవు సృష్టి అయిన నాటి నుండి ఈనాటి వరకు ధనము భోగాలతోటి సుఖపడ్డవాడు ఎవరు లేడు ఇంద్రుడు సుఖపడలేదు చంద్రుడు సుఖపడలేదు మీరు నేను సుఖపడతా కాబట్టి భావన వల్లనే సుఖపడతారు మనిషి భావనా ప్రపంచంలో జీవించాలి మనిషి దేహాభిమానంతో ఈ జడ ప్రపంచంలో జీవించకూడదు ఏంటి రూఫ్ ఫ్లోరు తివాచి సోఫా టీవీ భోజనం కిచెను డ్రస్సు ఈ జడ ప్రపంచమే అవి ఉంటాయి అవన్నీ ఎక్కడికి పో ఉంటాయి ఆ ప్రపంచంలో ఉండచ్చు కానీ వాటితో మనం వాటిలో మనం జీవించకూడదు అవి ఇది ఒకటి ఉంటాయి డబ్బు డబ్బు ఉండాలండి డబ్బు పెట్టేలో ఉండాలి బీరువాలో లేకపోతే సేఫ్లో ఉండాలి మనస్సులో ఉండకూడదు కారు గరాజులో ఉండాలి మైండ్లో ఉండకూడదు కాబట్టి మనం మైండ్లో కారు గరాజులో ఉంటుందా మైండ్లో ఉంటుందా చెప్పండి మీరు మనస్సులో ఉంటుంది మైండ్ ఈజ్ ది ప్లేస్ వేరీ స్టేట్స్ దట్ ఈజ్ ది ప్రాబ్లం వీడు కారుకి కార్ ఈజ్ కార్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ అగ్రండైజేషన్ వీడి స్మాల్ సెల్ఫ్కి ఒక మహిమని తీసుకురావటానికి కారు ఒక ఉపాయము మహాత్ములు కూడా నేర్పుతారు అవునగా తాము అట్టు పెట్టుకోవడమే కాదు ఒక ఆయన నాతో ఉన్నారు స్వామీజీ మీరు మెర్సిడీస్ బెంచ్ లో రావాలండి మీరున్నారు వచ్చితే కానీ అక్కడ నాలుగు కార్లు ఉన్నాయి ఎవరో నా కోసం నేను వెళ్ళడం కోసం స్వామిజీ ఈ కార్లో ఉన్నాను నో అది ఆ కాదు స్వామిజీ అది షాన్ నో నాట్ దాంట్ ఈజ్ మెర్సిడీస్ బెంచ్ దీంట్లో వస్తారు స్వామిజీ సరే కానీ వీళ్ళు మెర్సిడీస్ లో వెళ్ళారు ఆయనకున్న ప్రీతికి ప్రేమకి నేను ధన్యుడను కానీ అదే ఫీలింగ్ నాకు ఉండకూడదు నేనంటాను ఆయనకు కూడా ఉండకపోతేనే మంచిది అంటా ఎందుకంటే యూ నీడ్ ఎ కార్ టు ట్రావెల్ యు డోంట్ నీడ్ ఇట్ టు బీ ఎన్ ఇంపోర్టెడ్ కార్ అది లేదు మన భారతదేశంలో ఈ వ్యామోహం గవర్నమెంటే పెట్టిన ఈ మినిస్టర్స్ వాళ్ళందరూ ఇంపోర్టెడ్ కార్లలో తిరుగుతూ ఉంటారు లేదా లోకల్ కార్ ఇండస్ట్రీని డెవలప్ కానివ్వరు దాన్ని అంబాసిడర్ లెవెల్లో ఫ్రీస్ చేసేసి వీళ్ళేమో ఇంపోర్టెంట్ కారణంలో తిరిగి కూడా మొన్నటి దాకా ఇన్ ది నేమ్ ఆఫ్ నెహ్రూ సోషలిజం సో వెరీ అన్ఫార్చునేట్ అలా ఉండకూడదు అది ఒక డిఫరెన్స్ స్టోరీ కాబట్టి భావనా ప్రపంచంలో జీవించాలి కానీ వస్తు జడ ప్రపంచంలో జీవించకూడదు మనసు నాట్ లి లైక్ దాట్ వస్తువులు ఉంటాయి అవి అవి వాటి దారినలా పడి ఉంటాయి మనం టైం వచ్చినప్పుడు తీసుకుంటాం టైం అయిపోయినట్టునే పక్కన పెట్టేస్తాం మన ప్రపంచంలో వాటికి ఎక్కువ చోటు ఉండదు మనం భావనా ప్రపంచంలో జీవించాలి అంటే మనము దేహము స్థాయిలో కాకుండా మనస్సు స్థాయిలో బతకాలి మనస్సు స్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో బతకాలి అస్య స్థాయిలోకి అలా ఎదగాలి క్రమంగా అటువంటి భావన భావన అంటే నేను ఇంకా ఏమీ చెప్పలేదు భాష్యకారులు చెప్తారు భావనే లేకపోతే ప్రజాభావత అంటే ఆ మనస్సును చక్కగా సంస్కారంగా తీర్చిదిద్ది ఆ మనస్సు లెవెల్లో వీడు బ్రతుక ప్రొఫెసర్ ఏ లెవెల్లో బతుకుతాడు బుద్ధి లెవెల్లో బతుకుతాడు భక్తుడు ఏ లెవెల్లో బతుకుతాడు భావన లెవెల్లో ఇప్పుడు ఇమోషనల్ పర్సన్ ఉందనుకోండి లేడీ ఆఫ్ ది హోమ్ షీ లవ్స్ హర్ చిల్డ్రన్ షీ లవ్స్ హర్ హస్బెండ్ షీ లవ్స్ హర్ డ్యూటీ వీళ్ళు వచ్చి ఆమె మనస్సును చెడగొట్టనంత లవ్స్ కుకింగ్ she loves serving she loves service she loves all that ad oka bhavana propension <laughs> lo love ane propension lo ani jeevisthundi adi manas yokka sthayilo jeevinchadu konda mandi tindhi nidra tama sukham idi deha sthayilo nidrana batagadu alaga different levels untayi konda mandiki tindakaledu dehamthilo ento vallakame ento dabbu undedalway ఆ రూపాయి కాగితాలు లెక్క పెట్టుకుంటే వాడు కడుపు నిండిపోతున్నారు డబ్బు పోతే ప్రాణం పోయినట్టే అలా కొంతమంది ఉంటారు వాళ్ళ స్థాయి మరీ దిగదారిన స్థాయి కాబట్టి ఇలాగ డిఫరెంట్ స్థాయిలు ఉంటాయి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే భావనా స్థాయిలో బతకమంటున్నాడు ఎవరైతే భావనా స్థాయిలో బతకలేడో వారికి శాంతి లేదు అంటే మనస్సులో హార్మోనీ ఫీస్ అక్వైట్యూడ్ ఉండదు అంటే మనస్సు ఎప్పటికీ అల్లకల్లోలంగా అలజల్లితోటి నిండి ఉంటుంది ఓకే సో వాట్ అశాంతస్య కుతసుఖం మనస్సు జ్వరం వచ్చినట్టుగా పెరాక్సిజం అంటారు ఇంటెన్స్ యాక్టివిటీ అలా మనస్సు ఉన్నప్పుడు వారికి సుఖమనేది సుతరాము లేనే లేదు ఎందుకంటే ఇంటెన్స్ నుంచి మనస్సు యొక్క మూమెంట్ నుంచి సుఖం రాదు సుఖం రావాలంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ రావాలనుకోండి చిన్న చిన్న గోతులు అలా తీసుకుంటూ పోతే గ్రౌండ్ వాటర్ రాదు ఇక్కడో గొయ్యతీసి మళ్ళీ పక్కన గొయతీసి పక్కన గొయతీస్తే అలాగా అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేది జరిగినా ది వెయిట్ గెట్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ రావాలంటే ఒక్క చోట లోతుగా తవ్వాలి అలాగే మనసు ఎక్సైట్ అయిపోయి ఇట్ నుంచి ఉంటే ఆనందం వచ్చేది ఎక్సైట్మెంటే మిగులుతుంది రోగం వస్తుంది భోగే రోగ భయం కాబట్టి ఆ భావన లేని వాడికి శాంతి లేదు శాంతి లేని వాడికి సౌఖ్యము లేదు శాంతము లేక సౌఖ్యము లేదు ఇంకా ఉండదు దాంతుడికైనా దాంతునికైనా వేదాంతునికైనా అని తయారాలు చేస్తే సో దాంతుడు వాడు తపస్సు చేసేస్తూ ఉంటాడు భోజనం చేయడు ఉపవాసాలు చేసేస్తూ ఉంటాడు వాడు దాంతుడు వ్రతాలు చేసేస్తూ ఉంటాడు తర్వాత మెడ నడుం వంగిపోయట్లేదు మాలలో మీ వేసేసుకుంటాడు ఇంకా ఏమేమో ఇలాంటివి చాలా చేసేస్తూ ఉంటాడు వాడు దాంతుడు వాడికి కూడా మనస్సు శాంతం లేకపోతే సౌఖ్యం లేదు ఈ దాంతుడు కొంత డేంజర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే తిడతారు కూడా వాళ్ళు ఎందుకంటే వాడు ఒక సిస్టంలో అలా గట్టిగా బిగించి పెడతాడు మనం దగ్గరికి వెళ్తే ఏదో కాదు ఏదో తో కేవదో లేకపోతే ఏదో ముట్టుకోకూడదు ముట్టుకున్నావునో బాగా దగ్గరికి వచ్చేస్తున్నావునో ఏదో ఉంటుంది వాడికి బయంగా దాంతో ధూధూ లాక్తూ ఉంటాడు ఈ దాంతులు దే ఆర్ డేంజరస్ పీపుల్ ఎవరి కీప్ అవే ఫ్రమ్ దో అలాగా బిగిసిపోయి ఉంటాడు వాడికైనా ఆయన చూసి చెప్పిన మాట వేదాంతునికైనా భగవద్గీత వల్లించేస్తాడు ఉపనిషత్తుల పాఠాలు చెప్పేస్తాడు శాస్త్రం అంతా ఇవ్వండి జామండాగా తలకిందులుగా అప్పుడు చెప్తాడు కానీ మనస్సులో శాంతి లేకపోతే సౌఖ్యం లేదు దంతునికైనా వేదాంతునికైనా ఆ తర్వాత ఏమండే ఇంకా ఏమో ఉండేది నాకు లేదు బట్ ఇంకా తర్వాత సెంటెన్స్ కూడా ఈక్వల్లీ మీనింగ్ఫుల్ అండ్ ప్రొఫామ్ అనమాట ఎనీవే భాష్యం చూద్దాం నాస్తి నా విద్యతే నా భవతి ఇత్య ఆయన ముందు నాస్తిగా అర్థం నాస్తి అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ న విద్యతే అని లేదు అని కానీ ఇక్కడ సందర్భంలో రాదు అని అర్థం చెప్పుకోవతి కలుగదు అర్థం లేదు అంటే కలుగదు శాంతము లేని వానికి సౌఖ్యము లేదు అని అన్నాడు కదా ఆయన అక్కడ లేదు అంటే అర్థం ఏంటి కలుగదు అని అర్థం అర్థం నా భవతి చెప్త ఏంటంటే నా భవతి బుద్ధి ఆ బుద్ధి నఫలదు బుద్ధి కలగదు బుద్ధి ఏ బుద్ధి ఇక్కడ ఇక్కడ కాంటెక్షన్ బట్టి బుద్ధి అంటే అందాము ఆత్మస్వరూప విషయా బుద్ధి అది కలగదు నా స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన వాడికి కలగదు వాడెంతసేపు జగత్తుని శాసి ంటాడు ఇంక వాళ్ళను శాసిస్తానంటాడు దేవతలను శాసిస్తానంటాడు వీటిని శాసిస్తాను వాటిని శాసిస్తానంటా అని తప్పించి తన స్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఆలోచన చేయరు కాబట్టి మీరు ఆలోచించండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచన జగత్తులో వంద మంది ఉంటే అధ్యాత్మ రంగంలోకి యాభై మంది వస్తారు మిగతా యాభై మందికి ఆ యాభై మంది అధ్యాత్మ రంగంలోకి వస్తే వాళ్లలో ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేవాడు ఒక్కడు ఉండడు యాభై మందిలో ఒక్కడంటే వంద మందిలో ఒక్కడుంటే ఈ బ్రహ్మవిద్య పుట్టింది ఈ హాలు సరిపడదు ఐఎం నాట్ కంప్లైనింగ్ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ద ఆత్మవిద్య వాడికి కావాలండి చాలా తక్కువ కదా ఆత్మవిద్య మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే కనీసం మూడు వేలలో ఒకడని అన్నాడు ఆయన ఫిగరు మూడు వేలలో ఒకడు ఎందుకంటే సహస్రేషు బహువచనం బహువచనంలో మినిమం ఎంత మూడు కాబట్టి సహస్రేషు ఏకహ వన్ ఇన్ త్రీ థౌజండ్ ఈజ్ ది బెస్ట్ ఫిగర్ అనమాట ఆయన చెప్పిన వాక్యాన్ని మట్టి కాబట్టి ఆత్మస్వరూపం వాడిక్కోవాలి ప్రతి వాడు ఏదో కల్పనా ప్రపంచంలో ముందుకు సాగిపోయేవాడే గాని ఆత్మస్వరూపాన్ని గురించి శ్రద్దగలవాడు చాలా తక్కువ సో దిస్ ఈజ్ అ సెపరేట్ థింగ్ ఈ ఫోకస్ వెరీ సమాచారంలో అటువంటి ఆత్మస్వరూపముకు సంబంధించిన బుద్ధి వారికి కలగదు ఎవరికండి ఎవరికి కలగదంటారు అయుక్త్య అసమాహితాంతఃకరణ చిత్త సమాధానము లేనివానికి అనర్థం యోగ అంటే అదే కదా మరి యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యొక్క డెఫినేషను అంటే చిత్త వృత్తులపై ఏ రకమైన అజమాయిషి లేని దానికి చిత్తవృత్తులు ఏవో పిచ్చి పిచ్చి దారుణంలో పరుగులు తీస్తూ ఉంటాయి ఆ చిత్తం పరిగెడుత భగవాన్ హనుమానిషనీవారు చిత్తం పరిగెడుతుంటే వీడు వెనక్కాలు పరిగెడుతూ ఉంటాడు చాలా కరెక్ట్ వీడు వీడు పరిగెత్తుకు వెళ్తున్నాడు ఎక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నాడు అంటే సినిమా హాల్కి పరిగెత్తుకు వెళ్తున్నాడు ఎందుకు సినిమా హాల్కి పరిగెత్తుకు వెళ్తున్నాడంటే చిత్తము సినిమా హాల్కి వేసి పరిగెత్తుంది కాబట్టి వీడు పరిగెత్తుకు ఇట్ ఈజ్ లైక్ ద్యాట్ కాబట్టి చిత్తమునకు నాకు మధ్యలో గ్యాప్ రావని నేను చిత్తము కాదు నేను చిత్తమును ఉపయోగించే చిత్తానికి స్వామిని నేను ప్రభువును చిత్తము గుర్రాలని పట్టుకునే కళ్ళెం కంటితో చూడాలన్నా చెవితో వినాలన్నా చిత్తం ఉండాలి మనస్సు లేదే కంటితో చూడను చెవితో విన్ను కాబట్టి ఈ ఇంద్రియములను పనిలో పెట్టేందుకు ఉపయోగించే కళ్ళెము వంటిది ఆ కళెము పట్టుకున్న స్వామి బుద్ధి నేను ఆ రథ స్వామిని నేను ప్రభువును ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఐఎం ది మాస్టర్ ఆఫ్ ది మైండ్ అలాంటి దృష్టికోణం ఉండాలకుండే ఉంటే వాడు హీ బికమ్స్ ది మాస్టర్ ఇఫ్ ఐ నో దట్ ఎసెన్షియల్లీ ఇంప్రూట్ నేను ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ ది మైండ్ కానీ ప్రారంభం పోవలేక నా ఆ మాస్టరీ స్లిప్ అయిపోయింది ఐ షుడ్ రీగెయిన్ అనే ఒక వాల్యూ వాడికి ఉన్నట్లయితే హీ బికమ్స్ ది మాస్టర్ ఆఫ్ ది మైండ్ అయితే చిత్త పరిగెడితే వీడెటు పరిగెడతాడు చిత్తానికి బానిసై ఉంటాడు మానవులు మనస్సుకి బానిసై ఉండి దానికి ఫ్రీడమ్ అని పేరు పెడతారు అది ఫ్రీడమ్ కాదు వాడి మనస్సు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చాలి అంటే అది ఫ్రీడమ్ అంటారా అది బానిసత్వం అటువంటి బానిస బతుకుతూ ఉంటారు మనుషులు అంచతనే వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా ఆ ఏకాగ్రతని సంపాదించలేదు మనస్సు చాలా చంచలంగా ఉంటుంది సో ఒక ఆయన నాతో ఇలాంటి అనుభవం నేను నోటీస్ చేసి అలా మనసులో పెట్టుకుంటాను మాట్లాడుతున్నారు స్వామికి మీ దగ్గర పంచదర్శి చదవాలని అనుకుంటున్నాను ఓకే మంచిది వెరీ ప్లాన్ ఈ లోపల ఎవడో కనపడ్డాడు ఏ వెళ్ళరా పిలిచాడు పిలిచి నీకు నేనేమో అది తీసుకురామని కదా తీసుకొచ్చావా అంటే ఎందుకు తీసుకురా వీళ్ళు వెళ్ళిపో తీసుకురా అని కోపడ్డాడు కాబట్టి మళ్ళీ దగ్గరికి తిరిగి స్వామీజీ మనం పంచదర్శి మనం అనుకున్నాం కదా మరి ఎప్పుడు మొదలు పెడదాం అంటే చూడండి మీకు ఏ సమయం ఖాళీగా ఉంటుంది అసలు మీరు ఏమాత్రమైనా సంస్కృతి చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు ఇందుట్లోకి సెల్ ఫోన్ బాగుంది ఆ సెల్ ఫోన్ తీసేసి ఆ సెల్ ఫోన్ లో అవతల వాడిని చెటా అంటే తిట్టేస్తున్నాడు నీకు ఇచ్చాను అది చెప్పాను ఇచ్చేయలేదు డబ్బు నువ్వు ఇవ్వలేదు అది ఇవ్వలేదు డబ్బు ముఖ్యంగా ఈయన అప్పిక్కేద వాడి ఇవ్వలేదు అయిపోయాడు మళ్లీ ఆ సెల్ ఫోన్ మాట్లాడి మళ్లీ పంచదేశం సో ఏం ఫ్యాషనా పంచదేశం అంటే ఫ్యాషనా సో కాబట్టి అసమాహిత ఫోకస్ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాననుకోండి నాకు నా ఐదింటి ఆరింటి క్లాస్ అంటే నాకు క్లాస్ సంగతి ఐదున్నర దాకా నేను అసలు వేదాంత శాస్త్రంతో ఏమీ సంబంధం లేకుండా లౌకిక వ్యవహారాల్లో తలమునకలు అలా అయిపోవడానికి అవకాశం ఉంటుందండ మీరు ఈ ఓన్ థింగ్ దట్ పాసిబుల్ అలా ఫ్లగ్ గేట్స్ ఓపెన్ చేసినట్టే నేనల్లా గేట్స్ అన్ని బిగించి పెట్టాను కాబట్టి నా నన్ను ఎవరో డిస్టర్బ్ చేయడం నేను అలా ఏదో పుస్తకం చూసుకుంటూ కూర్చుంటాను ఏదో వేదాంతం ఏం అలా ఓపెన్ చేస్తే ఇంక ఇవన్నీ పక్కకు పోతాయి ఆడింటికి క్లాస్కి వస్తే నాస్తి బుద్ధి నయుక్తస్యా యోగం లేకపోతే బుద్ధి లేదు నచాయుక్తస్య భావన యోగం లేకపోతే భావన కూడా లేదు మనం భావన చేయాలి భగవంతుని మీద భక్తి చేయాలి ఒక కీర్తన అందుకోండి ఆయన పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు మొదలు పెట్టాలి ఈయన ఏం చెప్పాడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు వాళ్ళు అందుకుంటారు సో చెప్పండి నేను ఒక కీర్తన చెప్పడం దీంట్లో ఇంకొకటి ఏమిటంటే కొంతమంది ఇమోషనల్ని వల్లనరుగులు ఉంటారు వాళ్ళని వాళ్ళని డ్యాన్స్ చేయమన్నా వాళ్ళని ఈయన కీర్తన అందుకునేప్పటికీ ఓ నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు లేచి డ్యాన్స్ మాత్రం వది వడి అంటే వీళ్ళందరికీ ఒక ప్రమాణం ఏమిటంటే మహాప్రమాణం శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు డాన్స్ చేసాడా ముట్టిగా మొట్టివాళ్ళు లేకపోతే సార్ మీకు ఎక్కడ చెప్పాడు శ్రీకృష్ణుడు డాన్స్ చేయమని ఎక్కడైనా చెప్పాడు గీత జరిగి ఎక్కడైనా డ్యాన్స్ చేయమని చెప్పాడండి ఇది వీళ్ళది ప్రవాళం సో దాన్ని దాన్ని ప్రోత్సాహం చేయాలి డ్యాన్స్లు చేస్తాం ఎందుకంటే డ్యాన్స్ చేయడం ఏంటండి ఏమైనా పద్ధతి అలా ఎక్కడ చెప్పారు చాలా పాపం వాళ్ళు వలనబుల్ గా ఉంటారు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు కొంత ఆవేశం తెచ్చుకుంటారు ఆవేశం వస్తుంది లేకపోతే ఇట్ ఈస్ సిల్లీ డూయింగ్ జేస్ ఈజ్ సిల్లీ ఇట్ ఈ వెరీ సై సై కూడాను వాట్ డీట్ మీన్ అందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్న చోట లేచి ఇలా ఇలా చేస్తుంటే అది చూడడానికి కూడా ఏమి మర్యాదగా ఉండదు వేట్ ఫోర్ ఒక ఆవేశం తెచ్చుకోవటం ఆవేశం తెచ్చుకోవటం దానికి భక్తి అదే భక్తి ఆవేశం ఆవేశం తెచ్చుకోవటం నాకేమో హనుమంతుడు వచ్చానండి వెంకటేశ్వర స్వామి వచ్చానండి ఫర్దర్ కంటిన్యూస్ అంటే అంటే ఆ సమాహిత అంతఃకరణలు మనస్సమాధానం లేకపోతే ఆ ఫోకస్ సరిగ్గా లేకపోతే ఆ ఫోకస్ అండి సమాధానం అంటే ఫోకస్ కాబట్టి మీరు వేదాంతము అంటే డ్యాన్స్ చేయటమును పాటలు పాడటం కాదు పాటలు పాడొచ్చు తప్పేం కాదు నాకు పాటలు అంటే ఇష్టమే కానీ నాకు పాటలు అంటే ఏ పాటైనా ఇష్టమే నాకు సినిమా పాట అయినా నాకు నేను ఆ ఎవట్లు సినిమా సాల్స్ ఆల్స్ ఎందుకంటే నేను వింటాను ఎప్పుడో నా చెవిలో పడుతుంది పడినప్పుడు అది మనస్సుకి హత్తుకుపోతుంది నేను ఒకసారి నిసర్గదత్త మహారాజు దర్శనానికి వెళ్తున్నాను ఎందుకంటే మెట్లు సన్నటి మెట్లు అలా మెట్లు ఎక్కి కుడివైపు తిరిగితే వారి దర్శనం అవుతుంది ఆ మెట్లు ఒక పాట ఒకటి వినపడింది సినిమా బాట ఏంటంటే సింపుల్ బాట నాకెందుకునో మనస్సుకి హత్తుకుంది మిగతా వాళ్ళకి హత్తుకొచ్చు హత్తుకోకపోవచ్చు నేను చెప్తే వచ్చిన ఈ విజయా మీరు అనుకోవచ్చు కూడా ఆ పాట ఏమిటంటే ఖమమే సబు సాక్షి హే దుఖమే న కో అని ఉంటుంది హే రామా అని ఉంటుంది ఈ పాట అది మనస్సులో పడింది పడినా అంటే నేను నేను ఇంకా అలా నిలబడిపోయా పాట ఉంటూ ఉండిపోయాను నా పక్కన వచ్చిన ఆయన రండి మహారాజుని దర్శించేద్దాం ఈ పాట అయిన తర్వాత దర్శించేద్దాం ఎందుకంటే అంత బాగుంది ఆ పాట సంగీతం సంగీతం సినిమా సంగీతం ఏముంటుందండి లలిత సంగీతం ఉంటుంది కానీ శాస్త్రీయ సంగీతం ఉండదు ఏదో పోలీ ఉండొచ్చు పోష ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ వి రైట్ పర్సన్ టు కామెంట్ అపాన్ ఇట్ మధురంగా ఉన్నది సాహిత్యం చాలా బాగుంది సాహిత్యానికే తల ఉంది ఓకే లీహు కేర్స్ పని సాహిత్యం ఉండాలి కాబట్టి పాట సినిమా పాట లేకపోతే వీటి పాట వాడు పాట అలాగా మనం జడ్జి చేయకూడదు ఇప్పుడు వ్యక్తిని బట్టి జడ్జి చేయకూడదు తత్వాన్ని బట్టి జడ్జి చేయాలి విష్ణుడేవ్ దట్ ఫోకస్ దట్ సా వేదాంతం మీద ఫోకస్ ఉండాలి ఫోకస్ లేకపోయినట్లయితే వారికి ఆ ఆత్మస్వరూపానికి సంబంధించిన బుద్ధియే కలుగదు చెత్త సమాధానం ఉండాలి తరువాత నచాస్తి అయుక్త్య భావన ఆత్మజ్ఞానాభినివేశ నేను ఇందాక చెప్దామనుకునే సరే భాష్యకాలు ఏమంటారో చూద్దాం నేను ఆపాను భావన అనే పదం ఎప్పుడు భక్తిని చెప్తుంది ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్ బుద్ధి భావన బుద్ధి అంటే నాలెడ్జ్ భావన అంటే ఫీలింగ్ వాట్ యూ నో యూ షుడ్ ఫీల్ అండ్ వాట్ యూ ఫీల్ యూ షుడ్ నో చాలా అవసరం కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది విషయం తెలీదు అప్పుడు ఆ ఫీలింగ్ అది మూఢభక్తిలోకి పోతుంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ఊరికే ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు కానీ విషయం ఏమిటో తెలియదు వర్క్ ఇంకొకటి ఉంటాడు ఈశ్వరా అంటే ఏమిటి దీనికి డెఫినేషన్ ఏమిటి దానికి డెఫినేషన్స్ అన్ని డెఫినేషన్స్ బాగా కసస్పెండ్ చేసి పెట్టుకుంటాడు అప్పుడు వారికి హృదయంలో ఊరికే అలా అట్ల ఉంటాడు తప్పిస్తే ఏ ఫీలింగు ఉండదు మళ్ళీ వాడికి రామాయణం అంటే ఫీలింగ్ ఉండదు భారతం అంటే ఫీలింగ్ ఉండదు భాగవతం అంటే ఫీలింగ్ ఉండదు ఒక ఆయన నాతో ఉన్నారు భాగవతాన్ని వ్యాసుడు రాయలేదండి అన్నారు నేను పోన్లేండి పోన్లేండి క్యా బాధ్యే దాంట్లో ఉండి శ్లోకాలు బాగున్నాయి తత్వం బాగుంది వ్యాసుడు రా జన్మార్జశ్వేతహారం మొదలుపెట్టాడు సత్యం పరం భీమహి అంటున్నాడు వ్యాసుడంటేనేమిటి మరొకడు మరి ఎవరి బొప్పదేవుడని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయనన్ ఆయన అన్నాడు మొన్నీ మంచిదే బొప్పదేవుడికే నమస్కారం చేస్తాం అంత బాగా ఆయన అన్నాడు సత్యం పరంధి మహి ఆయన సో వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం హైతుకం ఇలాంటి శ్లోకాలు ఎంత బాగా చెప్పాడు కథలు కూడా బాగానే చెప్పాడు జీంద్ర మోక్షం అన్ని కథలు కూడా బాగానే ఉన్నాయి గ్యాసుడంటేనేవి బొప్ప దేవుడు అంటేనేటి వాట్ డిఫరెన్స్ ఇట్ నేట్స్ వ్యక్తి ఇంపార్టెంట్గా తత్వం ఇంపార్టెంట్ సో భావన మీద దెబ్బతీసి మాట్లాడితే వ్యాసుడు అంటే అది ఒక భావనకు అనుకూలంగా ఉంటుంది అక్కడ చెప్పిన మాటల్ని మనం ఫీల్ కూడా కాద కావటానికి అది తోడ్పడుతుంది ఇంకొక ఆయనన్నారు శ్రీకృష్ణుడు మైథలాజికల్ అండి హిస్టారికల్ కాదన్నారు నేనన్నాను మీకు వడ్ ఈజ్ యువర్ శ్రీకృష్ణుడి గీతను అర్జునునికి బోధించినాడు శికుక్షేత్ర సంగ్రామంలో బోధించాడు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బోధించాడు అని మేము చెప్పుకుంటున్నాం దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మేటర్ని పాశ్చాత్యులందరూ నెత్తి మీద వాళ్ళకి శ్రీకృష్ణుడు అనే పర్సన్ వాళ్ళకి వాల్యూ ఉండదు ఇంకా వాళ్ళకి తెలియదు కూడా శ్రీకృష్ణుడు వాళ్ళకి తెలియదు వీ కెనాట్ ఐ నో ఇట్ శ్రీకృష్ణుడు వాసలేద చేసేదంటే వాళ్ళకి అర్థం కాదు ఇట్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఎందుకంటే ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండదు కదా సో కానీ శ్రీకృష్ణుడికి చేసిన బోధ తెలుస్తుంది సుఖ దుఃఖాలు అంటే చక్కగా తెలుస్తుంది కాబట్టి వాడికి అది ఒక అకాడమిక్ అండర్స్టాండింగ్ లో దాన్ని ఏ విధంగా జీవితానికి వాడుకోవాలని ట్రై చేస్తున్న సందర్భాలు కూడా ఉంటాయి కానీ వాడికి ఫీలింగ్ రాదు శ్రీకృష్ణుడు చెప్పే దండల్లో మనకు ఫీలింగ్ వాడికి ఆ డిఫరెన్స్ మనకు కనపడుతూ ఉంటుంది స్లోగా వాళ్ళు ఫీలింగ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు పాపం వాళ్ళకి మనవాడు ఉన్న ఫీలింగ్ ను పోగొట్టుకునే ప్రయత్నం వీడి చేస్తాడు శ్రీకృష్ణుడు హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ దెబ్బతింట శివుడు హిస్టారిక్ కాదు లేకపోతే గణేష్ మహారాజు హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ దెబ్బతిన్నాకేం లేదు అక్కడ బికాజ్ నోబడి లుక్స్ దిస్టారిక్ అవి మైకలాజికల్ అని ఉపాసన కోసం పెట్టిన వాళ్ళని అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఫీలింగ్ ఏమి డిస్టర్బెన్స్ రాదు కానీ శ్రీకృష్ణుడు హిస్టారిక్ కాదంటే ఫీలింగ్ గట్స్ డిస్టర్ ఫీలింగ్ ఉండాలి భగవద్గీత అంతా నోటుకొస్తే చాలు భక్తి ఉండాలి భక్తి లేకపోతే అది అన్వయించదు దాన్ని మీరు ఆకలింపు చేసుకోలేదు అంచేతనే నా భక్త అని భక్తుడు కానివాడు వేదాంతానికి వచ్చేవాడు అనుకోండి వాడికి పంచదర్శి పాఠం చెప్పాలి కానీ భగవద్గీత పాఠం చెప్పకూడదు పంచదర్శి పాఠం చెప్పు పంచదర్శికి భక్తికి సంబంధమే లేదు టాపిక్ సబ్జెక్ట్ మ్యాటర్ గీస్టేషన్ వాడు భాగ్యం బాగుంటే వాడు దాంట్లో అభివృద్ధికి వస్తాడు కానీ భగవద్గీత పాఠం చెప్పకూడదు భగవద్గీత పాఠం చెప్పాలంటే వాడు భక్తుడై ఉన్నాడు ఇఫ్ ఇఫ్ పాసిబుల్ శ్రీకృష్ణ భక్తుడైతే బెస్ట్ దట్ ది ఐడియా సిచ్యువేషన్ నాకు గణేష్ భక్తి ఉంది శివభక్తి శ్రీకృష్ణ భక్తి లేదని ఎవడైనా అంటే వాడికి గణేష్ గీత చెప్పొచ్చు శివగీత చెప్పచ్చు లేకపోతే త్రిపుర రహస్యం చెప్పచ్చు మరో చెప్పచ్చు కానీ భగవద్గీత చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే భక్తితో కూడి ఉంటుంది అది శ్రీకృష్ణుడి మీద భక్తి లేదంటే వాడికి భగవద్గీత పాఠమేం చెప్తారు మీరు కానీ మేము భక్తితో సంబంధం లేకుండా పాఠం చెప్పమంటే ఇట్ డజంట్ క్లిక్ యూ నీడ్ డివోషన్ భావన బుద్ధి వాట్ యు నో యూ షుడ్ ఫీల్ ఆ ఫీలింగ్ రావాలి కోపం వచ్చిందనుకోండి అదే పొరపాటు చేశాం శ్రీకృష్ణ భగవానుడు కోపం రావద్దని చెప్పాడే మనం భగవాను ఈడలో అపచారం చేశాం అనే ఫీలింగ్ రావాలి వస్తే ఆ కోపం రావడం లేదా ఎక్కడి నుంచో తీసుకుంటే అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధి భావన ఫీలింగ్ ఉండే బుద్ధి లేకపోతే చాలా పొరపాటు పూనకాలు లేకపోతే ఇలా ఉంటుంది లేనిపోని అసందర్భపు ఆచారాలు పూనకం వచ్చింది హనుమతుడు కూనాడు వీరి కంటే సహస్రమం పూనాడు అంటే ఫీలింగ్ ఉంటుంది అక్కడ హనుమంతుడు పేరు చెప్తే లేచి డాన్స్ చేసేస్తారు కొంతకుండే కానీ హనుమంతుడు ఏమిటో తెలియదు వాళ్ళకి తెలియదంటే ఏవేవో సమ్ సమ్ లూజ్లీ నిట్ ఐడియాస్ ఏవో ఉంటాయి వాటిలో కొన్ని యోగ్యములైనవి ఉంటాయి కల్చరల్ యొక్క కల్చరల్ యొక్క ప్రభావం చేత కొన్ని మంచి ఐడియాస్ ఉంటాయి కానీ కొన్ని అసందర్భపు ఐడియాలు ఉంటాయి ఎవడో ప్రవేశపెడుతుంది అసందర్భపు ఐడియాలు హనుమంతుడు ఏదో గదపుచ్చుకుని కొట్టేస్తాడు వీళ్ళని కొట్టేస్తాడు వాళ్ళని కొట్టేస్తాడు ఏదో ప్రవేశపెట్టాడు హనుమంతుడు ఏమైనా అలా కొట్టాడు అని ఏమో తెలిసేది అలాగే ఉండదు కాబట్టి బుద్ధి హనుమంతుడి గురించి బాగా తెలుసుండాలి రామాయణం తెలుసుండాలి లేకపోతే వీరేమంటారంటే హనుమంతుడి కళ్యాణం అని మొదలు పెట్టారు బుద్ధి లేనివాడు భావం ఉండి కళ్యాణం పెద్ద పందిరి వేస్తాడు ఏమిట్రా ఈ పందిరి ఏమిటంటే సీతారామ కళ్యాణం అంటే కాదు సీతారామ కళ్యాణం కాదు హనుమంతుడికి కళ్యాణ హనుమంతుడి కళ్యాణం ఏమిటంటే అగ్నికి చెతపట్టినట్టు హనుమంతుడికి కళ్యాణం ఏమిటి ఎవ అర్థం ఉందో ఎవరు చెప్పాడో నీకు హనుమంతుడు సంతోషించి ఇది కళ్యాణం చేస్తే హనుమంతుడు కూడా సంతోషిస్తాడు అంతేగాని నువ్వు హనుమంతుడి కళ్యాణం చేస్తే ఆయనే అక్కడి నుంచి పాడిపోతారు కళ్యాణం ఏమిటది హనుమంతుడి కళ్యాణం ఏమిటి వీళ్ళకిచ్చి అంటే అన్నింటి కళ్యాణ అన్ని దేవాలయాల్లోనూ కళ్యాణం ఉంది మాకు లేదు కళ్యాణం అని వాడి బెంగది అందుకోసం హనుమత్ కళ్యాణం అని పెట్టాలి హనుమత్ కళ్యాణం అనే మాటే అసలు వినడానికే బాగలేదు సో హనుమంతుడి కళ్యాణం శంకరాచార్యులకేమో తాంబూల సేవనం ఇలాంటివి పెట్టకూడదు పద్ధతి కాదు సో ఎనీవే ఆత్మజ్ఞాన అభినవేశ ఆత్మజ్ఞానం మీద భక్తి ఉండాలి ఆ అభినవేశం అంటే భక్తి ఆ ఆత్మ పేరు వింటే కళమ ఎందుకంటే మాకు ఆత్మ అంటే నేను చాలాసార్లు అంటూ ఉంటా ఆత్మ అంటే ఏదో ఎక్కడో మొగ్గు ఏదో ఉందని నానకూడదు అనుకుంటామో ఆత్మ అంటే అది బ్రహ్మది ఈశ్వరుడిది నువ్వు రాముణ్ణి పూజిస్తే రాముడే ఆత్మ నువ్వు కృష్ణుని పూజిస్తే ఆత్మ కృష్ణుడు సర్వం ఆత్మ ఆత్మ అంటే ఇట్ ఈజ్ మాకు నువ్వు కృష్ణుడిని పక్కన పెట్టు రాముణ్ణి పక్కన పెట్టు కానీ ఆత్మని పక్కన పెట్టడానికి వీర్లేదు వితౌజ్ ఆత్మ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ వితౌట్ ఆత్మ దేర్ ఈజ్ నథింగ్ కాబట్టి అది ఆ అధినవేశం ఉండాలి అంతటి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండాలి ఇమోషన్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ హీజ్ ఇంటలెక్చువల్ అండ్ హీజ్ ఇమోషనల్ ఆల్సో రెండు ఉంటాయి హ్యూమన్ బీయింగ్ లో రెండింటినీ కూడా మీరు ఏకోన్ముఖం చేయాల్సి ఉంటుంది అప్పుడు బుద్ధి భావన శ్రీమాసం అని చెప్పేవారు మాట నాలెడ్జ్ ఫీలింగ్ అని బాగా చెప్పేవారు ఈ భావన అనే మాట మీకు ఉండక భాష్యంలో కూడా వస్తుంది అక్కడ భావన ఉండాలి శంకర్లు అంటారు ప్రణవం ఉంటుందనుకోండి సో ప్రణవాన్ని ధనుష్ ప్రణవో ధనుషరోహి ఆత్మలతోట భావన ఉండాలంటారు అక్కడ ఆ శ్లోకంలో భాషిస్తుండాలి ఓంకారం మీద ఆ ప్రేమ ఉండాలి రామనామం మీద మీకు భావన ప్రేమ ఉండాలి ఉంటే మీకు దాంట్లో ఉండే రుచి లభిస్తుంది లేకపోతే లభించింది లేకపోతే ఊరికే మెకానికల్గా రామారామా రామారామా అంటుంటే చిలకంటున్న చిలక పలుకులు అంటారు అన్న గురించి చిలకకి పావన ఎందుకు ఉంటుంది దానికి భగవంతుడు భావన ఇవ్వలేదు కానీ ఆ సౌండ్ ఇచ్చాడు ఆ సౌండ్ని ట్రైన్ చేస్తే అది రామా కానీ దాన్ని రామాన్ని ట్రైన్ చేస్తే రామా కామాని ట్రైన్ చేస్తే కామా అంటుంది ఇతని డిస్టింగ్విషన్ ఆ భావన లోటు మనిషి కూడా చిలకలాగా పలికితే లాభం భావనతో పలకాలి కాబట్టి బుద్ధి భావన ఈ రెండు ఉండాలి సో దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ విరుజ నమ హరి ఓం దక్షణ అర్పణమస్తు గీత స్టూడెంట్స్ ఒకటి రెండు ఎక్స్ట్రా క్లాసులు పెట్టుకోవాల్సి ఉంటుంది గమనించండి సో శని ఆదియే చెప్తున్న గీత ఎందుకంటే పర్టికులర్ గా ఆ ఉంటారు అవసరమైతే శుక్రవారం కూడా ఒక క్లాస్ తీసుకుంటా నెక్స్ట్ వీక్ కానీ ఆపై వారం కానీ హోటల్